అలాగే చెప్పాలి బ్రహ్మకి దృష్టాంతం చెప్పాలంటే మన జగత్తులో దృష్టాంతమే ఇవ్వాల్సి ఉంది సో ఎలాగైతే ఒక లెవెల్లో పృథివి సకల ప్రాణుల యొక్క సకల ప్రాణులకు ఆశ్రయంగా ఆధారంగా ఉన్నదో ది సేమ్ వే ఎంటైర్ యూనివర్స్ నాట్ ఓన్లీ పృథివీ ఎంటైర్ యూనివర్స్కి దేవతలు ఇంకా ఇలాంటి ప్రాణులన్నీ ఎక్స్ట్రా టెరస్ట్రియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఉంటే అంతా అది కూడా కలుపుకుని ఈ సర్వమునకు పరంబ్రహ్మ ఈశ్వరుడు ఒక్క అది భూతజోన్ అలా ఆలోచన చేయాలి ఎప్పుడు కూడా కారణ కార్యభావము గురించి మనం ఆలోచిస్తే ఒక ఏకైక కారణం పరమేశ్వరుణ్ణి కారణంగా పెట్టుకోవాలి కానీ మళ్ళీ మధ్యలో అవాంతర కారణాలు పనికిరావు అవాంతర కారణాలు పెట్టుకుంటే సంసారం ఇట్ దిస్ ఈజ్ వన్ పాయింట్ విచ్ ఐ మెన్షన్ క్వైట్ ఆఫ్ అవాంతర కారణాలని మనం పెట్టుకోకూడదు వర్షం కురిసింది ఎందువల్ల కురిసింది ఎందువల్ల కురిసిందంటే ఏదో నార్త్ వెస్ట్ విన్షో నార్త్ ఈస్ట్ విన్షో అటు నుంచి ఇటు వచ్చే అన్నారనుకోండి ఓకే యు మే బి రైట్ ఎందుకు వచ్చాయి ఎందుకు వచ్చాయంటే రాజస్థాన్ నుంచి అటు నుంచి ఏదో వచ్చింది అందుకోసం ఎందుకు వచ్చాయి వీడు ఇలాగ తప్పించి ఈశ్వరుడు అనుగ్రహము అని వాడిని కోసేస్తే మాట అంటాం పోనీ ఇంత సైజు ఏదో ఉద్ధరించాడు కరెక్ట్గా చెప్తాడా అంటే అది చెప్పడు హీ ద ప్రొడిక్ట్ ప్రాపర్లీ మన ఇండియాలో నేను చూశాను కాబట్టి నాకు ఇలా అనిపిస్తుంది మీరు చూడలేదని నా అభిప్రాయం కాదు నా చేదొస్తున్నా నేను వెదర్ ప్రొడిక్షన్ నేను చూశాను ఐ వాజ్ ఇమేజ్డ్ బై ది వెదర్ ప్రొడిక్షన్ ఎంత పెర్ఫెక్ట్ ప్రొడిక్షన్ చేస్తారంటే అన్ని యాంగిల్స్లోనూ ప్రొడిక్ట్ చేసి పెట్టేస్తారు చాలా రొటీన్గా ప్రొడిక్ట్ చేస్తారు ఒకసారి సాయంకాలం ఐదు నుంచి స్నో పడుతుంది అని పెన్సిల్వేనియాలో వాడు ప్రొడిక్ట్ చేశాడు నేను అన్నాను సాయంకాలం ఐదు వీడు సాయంకాలం పడుతుందనో ఈ రోజు పడుతుందనో ఈ వారం పడుతుందనో అలవాటు వీడు సాయంకాలం ఫైవ్ ఓ క్లాక్ అంటే అడేవిటండి అని అన్నాను అని నేను ఐ వాజ్ ఎ బిట్ స్కెప్టిక్ అని మీరు చూడండి అన్నారు నేను చూశాను జాగ్రత్తగా నాలుగు నలభై ఐదు ఏమీ లేదు నాలుగు నలభై తొమ్మిది ఏమీ లేదు యూ బిలీవ్ ఇట్ ఐదుకి బయటికి వెళ్ళాను ఏమీ లేదండి అని అనుభూతున్నాను అనుభూతి అంటే నుంచి ఒకటి అక్కడి నుంచి ఒకటి పడ్డం దాన్ని ఎంత కరెక్ట్గా చెప్పారండి ఒకసారి నాకు ఇదే పని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వాళ్ళు ప్రొడిక్షన్ తప్పు చేస్తారు వాళ్ళు తప్పు ఎలా ఉంటుందంటే ఎయిట్ ఇంచెస్ స్నో పడుతుందన్నారు ఫైవ్ ఇంచెస్ ఏ పడింది మొన్నాడు వెదర్ ఛానల్ వాళ్ళందరినీ కూడా శుభ్రంగా క్రిటిసైజ్ చేసి పెట్టారు ఆల్ రాంగ్ ప్రొడిక్షన్స్ యూస్లెస్ ప్రొడిక్షన్స్ డిసైడ్ ఎయిట్ ఇంచెస్ అండ్ పీపుల్ వర్ ఎఫ్రా దర్ వాజ్ ఓన్లీ ఫైవ్ ఇంచెస్ అని ఎంత వాళ్ళు ఎంత ఎనలైజ్ చేసేస్తారో ప్రతీదీ ఎనలైజ్ చేయటమే పని చాలా తరవాగా ఎనలైజ్ చేసేస్తారు సో గిట్టిగా క్రిటిసైజ్ చేసి పారా సార్ ఎయిర్ ఎయిర్పోర్ట్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఎయిట్ ఇంచెస్ దే సాడ్ దేర్ ఫార్ వీ హ్యావ్ క్యాన్సల్డ్ సమ్ ఆఫ్ ది ట్రిప్స్ వెరాజ్ ఇట్ వాస్ ఓన్లీ ఫైవ్ ఇంచెస్ వీ గుడ్ హ్యావ్ రన్ దౌస్ ట్రిప్స్ అని వాళ్ళు ఒక స్టేట్మెంట్ మేము వీ విల్ ఫైల్ సూట్ అయినస్ట్ వెదర్ ఛానల్ వెదర్ టు ఫైల్ ఆర్ నాట్ అని ఇంకో స్టేట్మెంట్ ఎంత అనాలసిస్ అంటే దీని మీద కొంతమంది మేము సాల్ట్ అన్ని తెచ్చిపెట్టుకున్నాం అదంతా వేస్ట్ అయింది ఎయిట్ ఇంచెస్ పట్ల అంతా క్రిటిసైజ్ అయి ఎందుకంటే ఎయిట్ ఇంచెస్ అని ఎందుకన్నావు నువ్వు ఫైవే పడింది అంత పర్ఫెక్ట్ ప్రిడిక్ట్ చేస్తారండి మరి మన మన వాళ్ళు అలా చేస్తారంటే వీళ్ళ వాతావరణము అంటే నాలుగు నగరములలో మాక్సిమము మినిమము సంవత్సరం పొడిగుతా అదే ప్రిడిక్షను దాంతో ప్రిడిక్షన్ ఏముంది ఒక పర్టికులర్ థర్మామీటర్ ఒకటి ఉంది మళ్ళీ రోజు తరగతి పుస్తకంలో అది మాక్సిమం మినిమా థర్మామీటర్ అంటారు అది తీసుకెళ్ళి ఆ గోడకు పెట్టేస్తే మొన్నటి ట్వంటీ అవర్స్ తర్వాత రెండు రింగులు కూర్చులు రెండు ప్లేసుల్లో వాటి పొజిషన్ నోట్ చేసుకుని వెళ్ళిపోవడం మళ్ళీ దాన్ని సెట్ చేసేసి వాటిని డిస్టర్బ్ చేసేసి మళ్ళీ పెట్టేస్తే మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వచ్చి మీరేం చేయక్కర్లేదు అది ప్రొడిక్షనా కూడా సో తర్వాత వర్షాకాలంలో టెంపరేచర్లును వేసంకాలంలో ఇంకోటి ఎందుకు మనకి వేసంకాలంలో టెంపరేచర్లు చెప్పాలి శీతకాలంలో టెంపరేచర్లు చెప్పాలి లోవర్ టెంపరేచర్లు చెప్పాలి పోనీ హయ్యర్ ఎయిర్ ఎలవెన్స్ ఉంటే అది చెప్పాలి వర్షాకాలంలో వర్షం చెప్పాలి వర్షాకాలంలో ఊరికే టెంపరేచర్ గురించి అంత హైలైట్ చేసి పెట్టడం అనవసరం యు మే నాట్ ఈవెన్ మెన్షన్ ఇట్ ఒక కార్నర్ లో వేసి పెడితే సరిపడుతుంది ఎవరికైనా కావచ్చు చూసుకుంటాడు వర్షాకాలంలో వర్షం గురించి మాట్లాడాలి సో ఎనీవే దిస్ ఇస్ ఆల్ వైదివే డోంట్ వాదర్ సో సో పృథివీ కాబట్టి అన్నిటికీ ఏకైక కారణం ఈశ్వరుడు కాబట్టి మనస్సును తీసుకెళ్ళి డైరెక్ట్గా ఈశ్వరులతో కనెక్షన్ ఇచ్చేస్తూ ఉండాలి వాళ్ళు ధీరా అంటారు యత్ భూతయోనిం పరిపశ్యంతి ధీరా మీరు భూతయోనిగా ఈశ్వరుణ్ణి దర్శించాలి ఈశ్వరుణ్ణి చాలా కన్వీనియంట్గా ఒక దేవాలయానికో లేకపోతే లోకానికో కట్టి పెట్టేసి మిగతా ఇంక ఇక్కడుండే వాటి అన్నిటికీ మీరు నేను ఇంకోహడు ఇంకోహోడు అలాగే చూసుకుంటూ ఉంటే దాని పేరే సంసారము ఇంకా మళ్ళీ మధ్యలో మీ ప్రమేయం నా ప్రమేయం ఇంక లేదు శివుని ఆజ్ఞలైనదే చేమైనా కుట్టదు అనో లేకపోతే పోచా కదలు సర్వమునకు యోని కారణము ఏకైక కారణము ఈశ్వరుడు వర్షం పడితే ఈశ్వరుడు ఎండలు కాస్తున్నాయనుకోండి ఈశ్వరుడు తదేవో మంగళాయ ఇది కూడా ఎందుకంటే మరి వర్షాలు బాగా పడుతున్నాయంటే ఫార్మర్ చెప్పాడు వర్ష ఎండలు బాగా కాస్తున్నాయంటే కొంచెం ఓపిక పట్టండి వర్షాలు బాగా పడతాయి అలాగే చెప్పారు నేను అనుకున్నా ఫోన్లే చాలా పుణ్యాత్మ సో ఆ దృష్టికోణం అలా ఉండాలి చూడండి వర్షం పడుతుందంటే మరి మొన్నడు దగ్గర కాస్త ఎండ ఇప్పుడు ఎండలు ఎండలు మంగళమా కాదా మంగళం మరి ఎండల కాశీ టైంలో ఎండలు మంగళం అనిపించదు ఎండల కాశీ టైంలో ఏమిటండి ఇంత కష్టం అని అనిపిస్తుంది సో ఇప్పుడు వర్షం మంగళమా కాదంటే ఇది మంగళమే మళ్ళీ బురద ఉంది మరొకటి ఉంది మరుగటి ఉంది అనుకోకూడదు అన్నీ మంగళమే సో బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ కాస్డ్ బై ఈశ్వర్ అని యద్భూతని పరిపశ్యంతి ధీరా పరి పశ్యంతి సర్వత ఆత్మభూతం సర్వస్యాక్షరం పశ్యంతి ఆ అర్థం చెప్తున్నారు ఆయన పశ్యంతే అంటే చెప్పి ఏముంది చూస్తున్నారు అంటే పెద్ద చెప్పండి పరి అట్ మీన్ బై పరి పరి అంటే సర్వత ఆత్మభూతం సర్వత అనర్థం పరి అంటే సర్వత అన్ని విధములుగా అంటే అర్థం ఏంటి అన్ని విధములుగా చూస్తున్నారు అంటే సర్వస్య ఆత్మభూతం అక్షరం అనర్థం సో అన్ని సందర్భాలలో సర్వత అన్ని సందర్భాలలో ప్రతి అంశంలో ప్రతి క్షణంలో ప్రతి అడుగులో సర్వస్య ఆత్మభూతం అక్షరం పరిపశ్యంతే అక్షరం పశ్యంతి అది స సర్వమునకు ఆత్మరూపంగా ఉన్న పరబ్రహ్మను చూస్తున్నారు సర్వమునందు అన్ని పరిస్థితులు ఒక ఆయన తిట్టి తిట్టారు ఏదో ఉంటుంది ఈ తిట్టడంలో ఈ అవమానంలో ఏదో ఒక ఈశ్వరుని అనుగ్రహం దాగి ఉంటుంది మరి అది వెంటనే తెలిస్తే మేము కూడా దాన్ని ప్రశంసిస్తా ఉంటే వెంటనే మరి కొంచెం ఓపిక పడితే తెలుసు తిటిక్షస్వ ఒక్కసారి ఓపిక పడితే ఓపిక పట్టడంలో మనిషి వికాసాన్ని చెందుతారు వెంటనే కంగారు పడిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి దెబ్బలు అడితే వికాసం లేదేం లేదు మనిషి యొక్క వీక్నెస్సే బలం అయిపోతూ ఉంటుంది వీక్నెస్సే ఇంకా స్ట్రంగ్ ఇంకా లోతుల్లోకి వెళ్ళిపోతుంది ఓపిక పడితే వాళ్ళు తిట్టిన దాంట్లో ఎంతో ఉపకారం ఉంటుంది వాళ్ళు ఒక అపకారం చేస్తారు దాంట్లో ఎంతో ఉపకారం ఉంటుంది ఒకప్పుడు మనకి వెనక్కి చూసుకుంటే మనకు అపకారం చేసిన వాళ్ళని ఇన్వైట్ చేసి ఓ సభ చేసి వాళ్ళకి మాల వేసి దృశ్యాలతో సత్కరించవచ్చు ఎందుకంటే వాళ్ళ పుణ్యమాణి మనకి మంచి లైఫ్లో మంచి టర్న్ అవుతుంది ఎలా సత్కరించవచ్చు కాబట్టి ఆ అపకారం కూడా అది మంగళమే అమంగళం అనేది భావన చేస్తే అమంగళమే లేదు ఈశ్వరుణ్ణి భావన చేయకపోతే అన్ని అమంగళం ఏది మంగళం కాదు జగత్ మిథ్య దేపూర్ అమంగళం జగత్ యొక్క కారణం బ్రహ్మ సత్యం లేదు ఫోర్ మంగళం డర్స్ ఇట్ కాబట్టి సర్వత పరిపశ్యంతి సర్వత పశ్యంతి సర్వమునకు ఆత్మభూతంగా ఆ అక్షర పరబ్రహ్మనే దర్శిస్తారు ఒక కొండ కొండ యొక్క ఆత్మ బ్రహ్మ పశువు యొక్క ఆత్మ బ్రహ్మ ప్రాణం ఉన్నదాని ఆత్మ బ్రహ్మ ప్రాణం లేనిదాని ఆత్మ బ్రహ్మ ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మ ఆ దర్శిస్తారు ఎవరండి అలా దర్శించివరు ధీరా ధీమంత వివేకిన ధీరులు దర్శిస్తారు అంటే కరేజియస్ పీపుల్ దర్శిస్తారు అంటే వేదాంతానికి కూడా కరేజీ ఉండాలి ధైర్యం ఉండాలి ధైర్యం దేనికి ధైర్యం ఉండాలి అల్పత్వ భావన నుంచి బయటపడటానికి ధైర్యం నేను ఫలానా వాడిని ఫలానా క్యాస్ట్ వాడిని అనుకోవడానికి ఏ ధైర్యం అక్కండి ఏదో సంస్కారం ఆ సంస్కారంతో టు కమ్ అవుట్ ఆఫ్ ది కన్ఫైన్స్ ఆఫ్ డెఫినేషన్ ధైర్యం ఎందుకంటే డెఫినేషను మనిషికి ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీని ఇస్తుంది ఐ డోంట్ నీడ్ దట్ సెక్యూరిటీ అని చెప్పడానికి ధైర్యం ఉండాలి సో ఇన్ ఎవ్రీ స్టెప్ towards the truth you need courage dhira that's why to say heroes germinate it is not a covered germ vedantam piriki vallu panikiradu vela manas tattvam vallu piriki manas tattvam vallu untaru chodandi oh na manasa ayiputtundo na manasa ayiputtundo na manasa ayiputtundo ani vallaku vedantam manikiradu they can't handle vedantam వాళ్ళకి ఎంతసేపు నువ్వు ఈ పూజ చేసుకుంటే నీ కంసం కొంచం మంచం బాగుంటాయని చెప్తే అదే కంఫర్టబుల్ వాళ్ళు కంఫర్టబుల్ మనం కంఫర్టబుల్ ఇవన్నీ మిథ్య అంటే వాళ్ళ వాళ్ళ గంగారయబాబు నా కంసం మిథ్యనా అని గంగార సో సో ఈ విధంగా అంచేతనే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియకుండా పిరికితనం వాళ్ళని ఇలా పలికింపజేస్తుంది ఆ వేదాంతాల్లో అలా చెప్పారండి చెప్పిందంతా అయిపోయిందా ఏమి అని అంటాడు అంటే ఇమీడియట్లీ హీ ఈజ్ ఆల్రెడీ అపోజింగ్ ఇట్ ఇట్ ఎనర్ వాంట్ ఇట్ కాబట్టి వేదాంతము ధీర పురుషుల యొక్క సబ్జెక్ట్ ఇటీ ధైర్యం ధైర్యశ ధైర్యం ఉండాలండి గీత చదవాలంటే ధైర్యం ఉండాలి అశోచ్యానంగా శోచిస్తుమంటాడు దుఃఖిస్తుంటే దుఃఖానికి హేతు లేదంటాడు అయ్యా కాదండి మా వాళ్ళే వాళ్ళు చచ్చిపోయి అంటే అయినా కూడా హేతువు లేదంటాడు అది ఆ సత్యాన్ని గ్రహించటానికి చాలా ధైర్యం ఉండాలి వెరీ స్పెషల్ థింగ్ ధీరా ఇక ఎటిమలాజికల్లీ ధ్యం రాతి ఇది ధీర బుద్ధిశక్తిని వినియోగించేవాడు ధీరుడు శంకరులు అలా చెప్పారు ధీమంత నేను ఊరికే ధైర్యం ఉంటూ ఉంటా వివేకానంద స్వామి వాళ్ళు అలా దాన్ని సో శంకరులు వివేక బలానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ధైర్యం అక్కడి నుంచి వస్తుంది తెలిస్తే తెలిముంటే ధైర్యం వస్తుంది దెయ్యం లేదు భూపం లేదు పిశాచం లేదు ఏమీ లేదు అంతా ఈశ్వరుడే అంత బ్రహ్మే వాడికి ధైర్యం దెయ్యాలు ఉన్నాయంటారా అని అడుగుతాడు వాడు ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు ఒంటరిగా ఉన్నాడంటే భయపడ్డాడే దెయ్యం లేదు భూతం లేదు వాడికి ఇప్పుడు ఓ మహాత్ముడు నడిచి వెళ్తున్నాడు అడవి మార్గం గుండా చీకటి పడింది వెళ్తూ ఉంటే ఓ కథ ఇది ఓ పిశాచ్యం వచ్చేదండా నిలబడి ఇదిగో నేను బ్రహ్మరాక్షసుని నిన్ను నవ్విలేస్తాను అని అంది ఆయనతోటి అంటే ఆయన ఎదేవో భవతి తదే వంకెలాయా కానీ ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే కొన్ని అలాగే కానీ అని అంటే నన్ను చూసే నీకు భయం లేదా భయమేముంది అంతా ఆత్మస్వరూపమే ఏదో ఉంటే నన్ను తినేస్తానని అంటున్నావే కానీ నీ ఆత్మ నా ఆత్మ ఇన్ని ఆత్మలు ఎక్కడున్నాయి ఒకే ఆత్మలు అంటే అదేలాగా ఒకే ఆత్మ ఏమిటి నువ్వు నేను నేను తినేటం అనుకుంటున్నాను నీ ఆత్మను నా ఆత్మ ఒకటే అలా అవుతుంది ఇంకే దేహాలు భేదమే తప్పిస్తే ఆత్మ చైతన్యం ఒకటే అని ఇలాగ డిస్కషన్ అయింది ఆ డిస్కషన్ చేత ఆ పిశాచానికి ఆత్మజ్ఞానం కలిగి దానికి పిశాచత్వ ముక్తి కలిగి మోక్షాన్ని కలిగి అది ఒక కథ యోగ వాసిష్టంలో కథ కాబట్టి ఈ రకంగా బ్రహ్మజ్ఞానికి పిశాచం అడ్డుపడితే ఈయనకేమీ నష్టమే లేదు ఆ పిశాచమానికే ఉపయోగం కాబట్టి ఎవరికి భయం చచ్చిపోతాం అనుకున్నవాడికి దేహాభిమానంతో ఉండేవాడికి ఎప్పుడూ భయమే ఎప్పుడూ భయం శోకస్థాన సహ మహాభారతం శోకస్థాన సహస్రాన్ని భయస్థాన శతాని చ దివసే దివసే మూఢమావిశంతి న పండితం అడుగు సో మీరు అడుగు వేస్తే దుఃఖించాల్సింది ఒక కారణం ఉంటుంది ఇంకో అడుగు వేస్తే భయపడాల్సింది మరొకటి ఉంటుంది తెల్లారులేస్తే అనేక కారణాలు దుఃఖించడానికి అనేక కారణాలు భయపడడానికి ఎవరికి అజ్ఞానికి నటు పండితం ఆత్మజ్ఞాని పండితులంటే ఆత్మజ్ఞానట్టు కాబట్టి ధీరాహీమంతులు ఎవరు ధీమంతులు వివేకిన వివేకముగలవారు కాళిదాస్ అన్నాడు వికారహేతౌ సతి విక్రియంతే యశాన్న చిత్తాన్ని త ఏవ అన్నాడు కణవ అలా ప్రసన్నంగా కూర్చుంటాడు శకుంతలో వెళ్ళిపోతూ అయ్యో ఆయన మనస్సుకి దుఃఖం కలగట్లేదంటే ఆయన ధీరుడండి ఎందుకంటే వికారహేత సతి వికారము అంటే మనస్సు కలత చెందుట అతిథి కలత చందుట సో కలత చెందటానికి తగినంత కారణం ఉన్నా కూడా కలత చెందకుండగా ఉండువాడు ధీరుడు ఇది కాళిదాసు శ్రీకృష్ణుడు కూడా అలాగే చెప్పాడు ఏమన్నా అంటే యంహీనం వ్యథయంత్యేతే పురుషం పురుష సమదు సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే అని ధీర శబ్దానికి నిర్వచనం ఇచ్చేదా అయితే అంటే ఈ ద్వంద్వములు శీతోష్ణ సుఖ దుఃఖదా అని చెప్పి అదైతే అంటారు దానికి ఎక్కడో వస్తుందో శ్లోకం రెండో ధ్యానం కాబట్టి అపోజిట్స్ ఇవి ఎవడికైతే యథాశబ్దానికి భయం అనర్థం ఉంది యథ అంటే భయం అనర్థం ఉంది దుఃఖము పీడ అనే అర్థం అలాగ ఉంది సో ఎవరికైతే భయాన్ని లేక పీడను కలిగించవో అంటే అర్థమేమిటనమాట సమదుఃఖ సుఖం సుఖదుఖంలో ఎందు సమతౌల్యాన్ని అసమచిత్తుడై ఉంటాడో వాడు ధీరుడు సమదు సుఖం ధీరం అట్టి ధీరుణ్ణి సోమృతత్వాయ కల్పతే వాడు అమృతత్వాన్ని మోక్షాన్ని పొందుతాడు సో మోక్షానికి చూడండి ఆయన దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఐఎమ్ ఇమేజ్డ్ ఆల్ ది టైం మోక్షానికి మార్గం చెప్పబోయా అంటే అయనేమో నువ్వు పుణ్యం చేసుకో యజ్ఞం చేసుకో యాగం చేసుకో తీర్థయాత్ర చేసుకో లేకపోతే వైకుంఠానికి వస్తే మోక్షం ఏమీ చెప్పడం నువ్వు ఇప్పుడు జీవిస్తున్న జీవితంలో సుఖదుఖాలు రెండూ కూడా వస్తూ ఉంటాయి వాటి విషయంలో నువ్వు సమంగా ఉండడం నేర్చుకుంటే అమృతత్వాయ కల్పతే వాడు మోక్షమునకు అర్హుడవును సమర్థుడవును చూడండి ఎలా చెప్పడం సమదు సుఖం చేయాలి సో సుఖదుఖముల ఎందు సమత్వం భక్త లక్షణాలు కూడా అలాగే చెప్పాడే నా గుత్తరాట్లో ఆ గురికి వచ్చింది సమదు సుఖ క్షమీ అనే భక్త లక్షణాల్లో అద్వేష్టాసర్లు భూతానం మైత్రణ ఏజ నిర్మమోనిరహంకారర్వాత సమదుఃఖ సుఖ క్షమీ చూడండి భక్త లక్షణాలు సో భక్తుదేవాడు గట్టిగా నామం పెట్టినవాడు భక్తుడు లేదా గట్టిగా అడ్డబొట్టు పెట్టినవాడు భక్తుడనో లేదా రంగుబట్టలు బాగా వేసేవాడు భక్తుడునో కొంతమంది శాలువా మీద చక్కగా దేవుడి పేరు ప్రింట్ చేసుకుని భుజం మీద ఒప్పుకుంటారు సమూహ ఐ డోంట్ లైక్ ఇట్ ఎందుకంటే ఈ చెమట ఈ శరీరం వాలిజ ఈ దేవుడి లాభాలకి నామం మనసులో ఉండాలండి ఈ శాలువా మీద ఎందుకంటే కాదు గుత్తురం గుత్తురాలు ఎదుర్కొంటే పెట్టుకోవాలి కానీ బుధం మీద ఎదుర్కొంటే గుర్తు ఎలా ఉంటుంది అంటే ఏదో సంథింగ్ ఏదో గుడ్ గుడ్ సెన్సే నేను ఎక్కడో అడ్వర్టైజ్మెంట్ మీకు ఏ దేవుడి పేరు కావాల్సి ఆ దేవుడి పేరుతో షాలు వాళ్ళు ముద్రించి ఇవ్వబడును టోకు ఆర్డర్లు స్వీకరించబడును అది అడ్వర్టైజ్మెంట్ అంటే మీరు శ్రీరామ కావాలంటే థౌసండ్ షాల్ కావాలనుకోండి మీకు వాళ్ళు తయారు చేసి ఇస్తారు టోకు స్వీకరిస్తారు సో ఆ వై యూ షుడ్ హ్యావ్ ది నేమ్ ఆఫ్ ది లాట్ అది ఇంటి మీద రాసుకోవడము లేకపోతే ఏదో లేకపోతే శాల్వ మీద రాసుకోవడం ఇంతకంటే గోడమయం ఎందుకంటే గోడ మీద కనీసం కనపడనా కనుకుంటుంది మనస్సులో రాసుకోవాలి మనస్సులో ప్రింట్ చేసుకోవాలి నువ్వు శాల్వ మీదెందుకు ప్రింటు ఇంకేదో చేతస్తాం సో అలాంటి శాల్వ వేసుకుంటే భక్తుడు అని చెప్పాడా మరి ఎవడండి భక్తుడు సమ దుఃఖ సుఖ క్షమీ సుఖదుఖములలో మనస్సు యొక్క బ్యాలెన్స్ కోల్పోకుండగా క్షమ కలవాడు సహనం కలవాడు వాడు భక్తుడు అంటే భగవంతుడు పైపే మెరుగులకే ఆయన లొంగిపోడు మీరు బాహ్యంగా మెరుగులు దిద్దేశి కూర్చుంటే హీ నాట్ గోయింగ్ టు బి ఇంప్రెస్డ్ బై దాట్ మనస్సులో ఆ ధైర్యాన్ని పెట్టుకుంటే హీ విల్ బీ ఇంప్రెస్డ్ సో ఆ విధంగా భక్త లక్షణాల్లో కూడా సమదు సుఖరా వాడు ధీరు వివేకి వివేకము కలవాడు వివేకం అంటే సత్యవస్తువుకే మిథ్యా వస్తువుకి తేడా తెలుసున్నవాడు సత్యవస్తువులో ఏ వికారములు ఉండవు వికార హేతవు సతి విక్రియంతో యశాన్న చిత్త అని ధీరా కాళిదాసు సో అటువంటి వివేకవంతులు ఎప్పుడూ కూడా నామరూపాత్మకమైన మిథ్య మొహం మీద కొట్టినట్టుగా కనబడుతూ ఉన్నా దాని వెనక్కాలుండే సత్యాన్ని దర్శిస్తారు వాళ్ళు వివేకన వాళ్ళు వివేకం గలవారు కనుక సత్యానికి మిచ్చికి ఉండే తేడా తెలుసున్న వారు ఈ ప్రపంచంలో వచ్చిపోతూ ఉండేటువంటి ఈ ఫినామినా ఉన్నాయి చూడండి ఈ ప్లే ఈ లీలలు వీటి గురించి ఇవన్నీ ఫినామినా ఎండాకాలం అదో ఫినామినా వర్షాకాలం ఇంకొక ఏదీ నిలబడదు అలా వస్తూ ఉంటుంది నిలబతూ ఉంటుంది కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి మంచి వస్తుంది చెడు వస్తుంది అన్నీ నడిచిపోతూ ఉంటాయి సో ఇది ఇలా ప్రవాహం సాగుతూ ఉంటుంది దీంట్లో సత్యము కనపడే లేదు కనపడేదాని వెనుక సత్యము దాగి ఉంటుంది ఆ సత్యాన్ని ఎవడైతే దర్శిస్తాడో వాడికి దుఃఖించడానికి అంత పెద్ద హేతునే ఉంటుంది అంటే వాడేమో దుఃఖం వచ్చినప్పుడు హాహాహా నవ్వుతూ ఉంటాడని సుఖం వచ్చినప్పుడు మరోజుగా మూల కూర్చుంటాడని అర్థం కాదు బ్యాలెన్స్డ్గానే ఉంటాడు సుఖం వచ్చినప్పుడు ముఖం ఇచ్చినొవ్వుతోటే ఉంటాడు దుఃఖం వచ్చినప్పుడు ఒక్క పిసరి గ్రిమ్ ఫేస్డ్గానే ఉంటాడు అలాగే ఉంటాడు మోరర్లెస్ సమదు సుఖ అంటే అలా కడక్ నిలబడి ఉంటాడు సుఖం వచ్చినా సుఖం వచ్చినా ఒక్కలాగే ఉంటాడు విరుసిపోయి ఉంటాడని కాదు మోరర్లెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటారు కంఫర్ట్ రీజనబ్లీ అన్డిస్టర్బ్డ్గా ఉండిపోతాడు అలాగ ప్రాక్టికల్గా ఉండాలి సో దుఃఖం వచ్చినప్పుడు చిన్నవ్వు నవ్వమంటే కష్టం బాగుండదు కూడా చూసి వాళ్ళకి బాగుండదు ఓకే సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పినట్టంటే ఈ అక్షరం గురించి ఎందుకు చెప్పినట్టంటే ఈ అక్షరాన్ని ఏ ఏ విద్య చేత ఏ జ్ఞానం చేత మీరు తెలుసుకోగలుగుతారో అది పరా అని ఈ మంత్రాన్ని ఎర్లియర్ మంత్రంలో అధపరాకి కనెక్షన్ ఇచ్చుకోవాలి ఈ దృశ్యమక్షరం ఎద్యయా అధిగమ్యతే సా పరా విద్యా ఇది సముదాయా సముదాయాార్థం అంటే సముదాయం అంటే ఇంతకు ముందు మంత్రానికి దీనికి కలిపి మీరు కనెక్షన్ ఇచ్చి అర్థం చెప్పాలి ఎలాగంటే జువంటి ఏ అక్షర పరబ్రహ్మ కలదో ఎత్ జంటి అక్షర పరబ్రహ్మ ఎత్ తత్ తత్ అక్షరం ఆ అక్షర పరబ్రహ్మణి ఎగమ్యతే తయా సా పరా విద్యా అథ అథ పరా య తక్షరం అధిగమ్య ఆ తత్తుకి కడిగేతు సో ఇటువంటి పరబ్రహ్మను ఏ విద్య చేత ఏ జ్ఞానం చేత మీ స్వరూపంగా మీరు పొందుతారో అది పరా అని సో ఆ పరావిద్యని పొందినవాడు వాడు జ్ఞాని ప పరిపశ్యంతే అని ఎక్కడొచ్చింది పరిజానంతే అని తైత్రీయం అలాగంటే సిమిలర్ మంత్ర తీరా పరిజానంతినిం మరీచీనా పదమిచ్చి వేధసహాని సో తస్యీరా పది జానోనిం అంతకుముందు అజాయమానో బహుధ విజాయతే పరిజా పరిజానంతేన తీరా పరిజానం యోని పరి పశ్యంతేన జాన ఒక సో పది అక్కడ సర్గ సేమ్ మీనింగ్ తర్ యోనిం తగత యోనిం ఆ జగత్తు కారణము అయినటువంటి ఆ పరబ్రహ్మను ధీరా పరిజానం ధీరపురుషులు వివేకవంతులు పరిసర్వత సర్వజగత్తునందు తెలుసుకున్నా దేవుడిని జగత్తులో దర్శించడం నేర్చుకోవాలి దేవుడు జగద్భిన్నంగా ఎక్కడో ఉన్నాడు అని మీరు అనుకుంటున్నంతకాలం మీకు ఆ దేవుడి స్వరూపం తెలియకుండానే మిగింది జగత్తులో ఉంటాడు దేవుడు అంతర్యామి మన దేవుడు జగత్తుకి బయట పరలోకమునందున్నది ఏమిట ఈ గోళ ఇది విదేశాల నుంచి వచ్చిన గోళది ఇది ఈ దేశం సంప్రదాయం కాదు ఈ దేశం యొక్క సంస్కారం ఏంటంటే అంతర్యామి రూపంగా అంతః సర్వస్ అంతః సో జగత్తులో ఉండే ప్రతి కణము ప్రతి ప్రాణి జీవించి ఉన్నవి జీవించలేనివి సర్వమునకు అంతఃమి యమయతి నియామక ఈశ్వరుడు నిలిచి ఉంటాడు ఆ విధంగా తస్య ధీరా పరిజానంతి యోని యోని సో అజాయమానో బహుధా విజాయతే సో విథౌట్ టేకింగ్ బర్త్ హీ అపియర్స్ టు టేక్ బర్త్ ఇన్ మెనీ ఫార్మ్స్ అజాయమాన పుట్టుకలేనివాడు బహుధా విజాయతే అనేక రూపములుగా జన్మిస్తూ ఉంటాడు బంగారానికి పుట్టుకలేదు కానీ అనేక నగల రూపంగా పుడుతూ ఉంటుంది పుట్టుకలేని బంగారము అనేక నగల రూపంగా పుట్టుతూ ఉంటుంది పుట్టుకలేని ప్రాణము అనేక ప్రాణుల రూపంగా పుడుతూ ఉంటుంది అలాగే అజాయమానో బహుధా విజాయకే తర్వాత మంత్రం సో అక్కడికి పెద్ద మంత్రం పూర్తి చేసాం ఈ వారంలో బిగ్ అచీవ్మెంట్ ఫ్రైడేనో ఎప్పుడు మొదలుపెట్టినట్టు పుట్టు నాకు టూ క్లాసెస్ థర్డ్ క్లాస్లో పూర్తయి తర్వాత మంత్రము ఇది వేదాంతి కాస్మాగని అని వేదాంతంలో సృష్టి ప్రక్రియని ఏ విధంగా విశ్లేషణ చేస్తారు దానిని చెప్పే మంత్రం చాలా ఫేమస్ మంత్రం వేదాంతం గురించి మాట్లాడు అంటే ఈ మంత్రాన్ని కోట్ చేసేస్తారు తప్పనిసరిగా సో చెప్దాము యథోర్ణనాభి సృజతే గృహతే చ మీరు బహుశా నేను కూడా అనేకసార్లు దీన్ని కోట్ చేస్తుంటే వినుంటాను యథోర్ణనాభియేనే చాలా రొటీన్ గా కోట్ చేయటం యథా పృథివ్యా ఓషధయ సంభవంతి సత పురుషాకేశరాత్ సంభవతిహ విశ్వం చూడండి అక్షరమే మొత్తం టాపిక్ అక్షరం ఈ అక్షరాన్ని విదిలిపెట్టకూడదు ముండకంలో వినాశము లేని తత్వము సో ఇహ విశ్వం ఈ జగత్తంతా కూడా అక్షరాత్ సంభవతి సో ఏ బ్రహ్మవిద్య ద్వారా మీరు పర అక్షర పరబ్రహ్మని పొందుతారో ఆ అక్షరము నుండి సో ఏయా అధిగమ్యతే అగో ఆ ఆ అక్షరము నుండి ఇహ విశ్వం సంభవతి ఈ విశ్వమంతా కూడా పుట్టుచున్నది అని సో భూతయోనిమ్మ ఒక పదం వచ్చింది ఆ భూతయోని పదాన్ని అంటే అక్షరా వాజ్ ఇంట్రడ్యూస్డ్ యాస్ భూతయోని భూతములకు యోని నౌ వాట్ ఈస్ దిస్ భూతయోని హౌ ఇట్ ఈస్ భూతయోని అనేది తరువాతి మంత్రంలో భూతయోని శబ్దం యొక్క విస్తారమే ఈ మంత్రం సో ఈ జగత్తు అంతా కూడా ఇహ విశ్వం ఈ జగత్తంతా విశ్వశబ్దంలో అంతా అని అర్థం ఉంది ఈ జగత్తంతా కూడా సం అక్షరత అక్షరాత్ సంభవతి అక్షర పర బ్రహ్మ నుండి పుట్టుతున్నది ఎలా పుడుతోంది తల్లి నుంచి పిల్ల పిల్లవాడు పుట్టినట్టుగా శిశువు పుట్టినట్టుగా పుడుతోందా పుట్టిందంటే అప్పుడు ఏమైపోతుంది తల్లి నుంచి సపరేట్ అయిపోతాడు శిశువు తల్లి వేరు శిశువు వేరు మదర్ ఎగ్జిస్ట్ సెపరేట్లీ Child exists separately. చైల్డ్ uh, remains, సెపరేట్లీ మదర్ రిమైన్స్ చైల్డ్ మేడై చైల్డ్ రిమైన్స్ మదర్ మేడై ఆల్ దోస్ థింగ్స్ కెన్ హ్యాపెన్ సో అలాగే పుడుతుందా మీ జగత్తు పరమేశ్వరం నుంచి హౌ హౌ ఇట్ ఈస్ టేకింగ్ బర్త్ అంటే ఇక్కడ జగత్తు యొక్క కారణమేమి అని మీమాంస జగత్ కారణ మీమాంస మీమాంస అంటే విచారం ఎప్పుడు కూడా వేదాంతంలో anni vicharam చేస్తారు జగత్ కారణము మా ఏదో పేరు చెప్పి అది జగత్ కారణం ఇంకా నోలు కాదు థియాలజీలో అలాగే ఉంటుంది జగత్ కారణం ఏటో అంత పెద్ద పెద్ద పదాలు పడుతున్నావు జగత్ కారణం ఉంటుంది జగత్తు లేదో కారణం యూనివర్స్ హ్యాజ్ కమ్ ఫ్రమ్ ఈ ఫ్రమ్ సోన్ సో మళ్ళీ పేరు కూడా అక్కడి నుంచి వచ్చింది ఆయన దగ్గర నుంచి వచ్చింది ఈ జగత్తు ఎలా ఎలా లేదు ఏమీ లేదు ఫెయిత్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ముందే ఇంకా అసలు దేవుడి గురించి చెప్పక ముందే ఫెయిత్ ఉండాలి ఇన్ ఫెయిత్ యు విల్ గో టు హెవెన్ వితౌట్ ఫెయిత్ ఇస్ గో టు హెవ్ ముందే దండం పట్టుకుని కలవెట్ సో కవర్ దాట్ ఫెయిత్ ఉంటే హెవెన్ ఫెయిత్ లేకపోతే హెవెన్ అని ముందే వాడికి కట్టడి చేసేసి ఇప్పుడు పిల్లవాళ్ళి ఎక్కడ నేను చెప్పినట్టుగా చెప్తే నీకు స్వీట్ పెడతాను లేకపోతే నిన్నేమో భోన లేకుండా మొలమల మార్చేస్తాను అంటే పాపం వాడు ఏంటి ఇస్తాడు అక్కడ ఆరోగ్యంగా ఓ దండ ఒకటి పట్టుకుని గాడ్ ఈజ్ వెయిటింగ్ దే వాట్ ఫర్ జడ్జిమెంట్ జడ్జిమెంట్ ఇస్తాను నేను ఇక్కడ జడ్జెస్ని వీటిని తప్పించేసుకుంటాడు వీడు ఏదో ఎక్కడ అక్కడ లబ్ధాలు పెట్టేసి తప్పించేసుకుంటాడు కానీ అక్కడ తప్పించుకోలేవు అక్కడ జడ్జిమెంట్ సో హీ ఈజ్ ఇన్ ఏ సెన్స్ ఇట్ ఓకే సమ్ మీనింగ్ ఈజ్ దే బట్ నువ్వు కనుక ఫెయిత్ ఫెయిత్ ఉంటే యూ గోట్ అవెన్ ఫెయిత్ లేకపోతే వి విల్ గోటు హెల్ అని ఈ రకంగా బెదిరించేసి నేను చెప్పింది వింటావా అని వింటా అని అలాగే కాదుగా మరి అలా ఉంటే అలాగా చాలామంది ఏమన్నా రాస్తారంటే అంటే మహాత్ములు ఇలా ఉంటారు ఇటువంటి బెదిరింపులకి లొంగిపోయి ఇంకా అసలు ఏ రకమైన ఆలోచన చేయటం మానేసిన వాడు వాడు తమో గుణ ప్రధానుడు వాడికి సత్యము వాడికి తెలియదు కొని తెలియకపోతే ఏమవుతుంది ఏమవుతుంది ఏమీ అవదు ఈ ఈ సంసార ప్రవాహం కొంత ముందుకు సాగుతుందంట ఇట్ ఈజ్ లైట్ సో మీమాంసకి ఇంపార్టెన్స్ కేవలము మన హిందూ ధర్మశాస్త్రంలోనే ఉండి మీమాంస అనే మాట ఎక్కడ మరి లేదు మీమాంస అంటే పూజిత విచార ఎనాలసిస్ చేస్తాను నేను నాకున్న కొద్ది అనుభవంలో నేను గమనించినవి కొన్ని పాయింట్స్ నేను గమనించాను mene gamaninchana ante i don't mean that others also notice but nen konta vedanta bodha chestu untanu ganaka bousha i look at things in a particular way probably possible so nen you know europe lo no united states lo no a newspaper lo gavi chadivi nen nirangistan ante mundu edina oka desha newspaper dorugutadi that i take so and I start reading it so khilafat times so pick it up and read it see how the social situation is khilafat times lo oka article chusaru the hindus in muscat they made a temple and there was kumbha vishekam and all that i was very happy so our friends are doing wonderful akkada kuda kumbha vishekam pettesaru ante what a great thing it is so i was happy so adi that is given in a in that um, times సో ఈ రకంగా ఆ సో సోషల్ సిచ్యువేషన్ మనకు తెలుస్తుంది ఎనీవే నేను యూరప్ యూరప్లోనూ యుఎస్ యుఎస్ యూరప్ సిమిలర్గా ఉంటాయి అక్కడ నేను చూసింది ఏమిటంటే వాళ్ళు పెద్ద మీమాంసకులు వాళ్ళు అంత మీమాంస వాళ్ళే కానీ ఇంకా వాళ్ళు చేయండి ప్రపంచంలో వాళ్ళు ఒక ప్రెసిడెంట్ ఎలక్షన్ నాలుగేళ్లకు ఒకసారి పెట్టు వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు కనుక అంత పూర్ దేశాలు అంత గమ్ముని పెట్టుకోవడం కంట్రీస్ కెనాట్ అఫార్డ్ మనకి ఐదేళ్లకు ఒకసారి ఇందిరాగాంధీ గారు ఒకసారి ఆరేళ్ళకు ఒకసారి పెడదామని చూశారు ఆవిడ చూసిన దాని కారణం ఏమో మొత్తానికి అటారిటీస్ సో ఐదేళ్ళంటే పోనీ బ్యాలెన్స్డ్గా బాగుంది వాళ్ళు నాలుగేళ్ళకు వస్తారు నాలుగేళ్ళంటే అలాగొచ్చేస్తుందండి ఇప్పుడు ఏమవుతుంది తెలిసినా రెండేళ్ళు ప్రెసిడెంట్ పదవి పూర్తయ్యేప్పటికీ వాళ్ళు నెక్స్ట్ ప్రెసిడెంట్ గురించి ఎనాలిసిస్ మొదలుతుంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ అనాలైజ్ చేసేస్తూ నెక్స్ట్ ప్రెసిడెంట్ క్యాండిడేట్స్ ఎవళ్ళే వాళ్ళు ఒక డజన్ మంది కనపడుతూ ఉంటారు వీళ్ళ ఈ డజన్ మంది యొక్క గీతాన్ని భూతద్ధాల్లో చూసేసి వాడు అప్పుడు తుమ్మాడు వీడిప్పుడు తగ్గాడు అని వాడి హిస్టరీ రికార్డ్ అంతా కూడా కంప్యూటర్ల నుంచి తీసుకొచ్చి బుష్ పదిహేడవ సంవత్సరంలో ఆల్కహాల్ ఎక్కువగా ఉండి ఓసారి డ్రైవ్ చేసి పోలీసు వాడికి పట్టుబడితే పోలీసు వాడు పది డాలర్ల ఫైన్ వేశాడు ఈ సంగతి వీళ్ళు మొన్న ఎలక్షన్ టైంలో వారం రోజులు ఎనలైజ్ చేశారు సరే వాళ్ళు ఈ రకంగా Nakha shikha <laughs> pariyanshom. They'll start it in the second year of presidency. A president is ajuvenate dukkha badaan. Iyga neerikar urnne ka nahi villu. Vadikundne ka nahi villu. Yatra jayasas chindalan nahtu gaya. So analyze chastan. Yanta analysis chastan anta hai? You have to believe it. New York Times law. రాబోయే ప్రెసిడెంట్ గురించి ఎనాలిసిస్ ఇంకా ఎలక్షన్ రెండేళ్లుందనగా మొదలుపెట్టి ఫోర్ ఫుల్ పేజెస్ ఎనాలసిస్ దానికి కేటాయిస్తుంది అలాగే రెండేళ్ళు చేస్తుంది వారికి ఆ ప్రెసిడెంట్కి వాడు చిన్నప్పుడు వాడికి తెలియని సంగతులు కూడా వీళ్ళు వేసిస్తారు అండ్ సైక్ అక్కడ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరినీ ప్యానెల్ సో బుష్ హ్యాస్ డ్రివెన్ at a higher speed under the influence of alcohol another topic than meda discussion so university of iowa professor of psychology university of georgetown washington university behavioral sciences reader ilaga evallonu okka vastaru fan alokata peda peda valle okka vachi what could be the behavioral situation and din meeda one hour discussion panel discussion ఏదో ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితమో నలభై ఏళ్ళ క్రితమో వాడు ఏదో చేసేదారు ఈ రకంగా మీమాంసకుడు వీళ్ళు వివా ఇంతటి మీమాంస వీళ్ళే కానీ ఇంకెవరులే అలా మీమాంస చేస్తారు అని ఏ కమౌట్ విత్ సొల్యూషన్స్ ఆల్సో లైక్ వాళ్ళ మీద నేను ఆశ్చర్యపోతూ ఉంటాను ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్ని వీళ్ళు కోలగొట్టారండి దాని నుంచి వచ్చిన ప్రతి పీస్ చిన్న పెద్ద అలాగా దాన్ని పరిశీలించేసి దాన్ని ఫోటోగ్రాఫులు తీసేసి ఎక్స్రేలు తీసేసి దాంట్లో కనుక ఏదైనా ఒక ప్రాణి యొక్క శకలము ఒక మాంస మాంసపు ముక్క కానీ రక్తం ఉంటే దాన్ని జాగ్రత్తగా కాటన్ స్వా తీసి దానికి డిఎన్ఏ టెస్ట్ చేసేసి వాడు ఈ ముక్క మనకి ఇంక అక్కర్లేదు అని పక్కన పారేయడానికి వాడికి పది మంది ఒక్కొక్క ముక్కని కనీసం యావరేజ్ని పది నిమిషాలు చొప్పున ఎనాలైజ్ చేసి పక్కన పెడతాడు వాడు బాంబు వేసిపోయాడు వాడు బానే ఉన్నాడు కానీ వీళ్ళు రెండేళ్ళు చేశారు ఎనాలసిస్ టూ ఇయర్స్ ఎనాలిసిస్ ఎంత ఎమేజింగ్ ఎనాలసిస్ అంటే టెరిఫిక్ మీమాంస కానీ ప్రపంచ మీమాంస దేవుడు అనేప్పటికీ అంత బంద్ గాడ్ ఈజ్ ఇన్ హెవెన్ బిలీవ్ ఎయిట్ ఫెయిత్ గాడ్ హ్యాజ్ ఎ సన్ గాడ్ హ్యాజ్ అ సన్ అండ్ యూ షుడ్ వర్షిప్ గాడ్ త్రూ దట్ సన్ సన్ను డాట్లో ఇలాగే సమ్థింగ్ ఫాదర్ నో మదర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సో నో మే మాంస అదేవిటి వెన్ యూ సే గాడ్ ఈజ్ ఫాదర్ దెన్ మస్ట్ ఏ మదర్ ఎందుకంటే ఫాదర్ ఈజ్ ఎ రిలేటివ్ వర్ల్డ్ దెర్ ఈజ్ నథింగ్ లైక్ అప్సల్ father ఫాదర్ నో బడీ కెన్ బీ ఎ ఫాదర్ వితౌట్ ఎ మదర్ నో నో గాడ్ కెన్ బీ ఏ ఫాదర్ వితౌట్ ఎ మదర్ అంటే ఏమైంది మళ్ళీ ఫెయిల్ సో ఆల్ కైండ్స్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ టోటల్లీ రాంగ్ అప్రోచ్ నో డిస్కషన్ అదే అక్కడ ఇంక ఇక్కడ దగ్గరికి వస్తే మనవాళ్ళు ఈ జగత్తు గురించి అసలు ఏ మీమాంస చేయలేదు కంటి కనపడుతున్నదాన్ని కూడా చూడరు ఎందుకంటే జగత్తు మిథ్యని వీళ్ళు ముందే నిర్ణయించు కూర్చున్నారు కదా కాబట్టి జగత్తు ఏవే అక్కర్లేదు వీళ్ళు వచ్చి ఒళ్ళో పడ్డా తీసి కదా ఇంకా మీమాంస ఏమిటంటే జగత్ కారణం బ్రహ్మ దాని మీద మీమాంస ఎంత సైకలాజికల్ అప్రోచ్ చూడండి దట్స్ వై ఇండియన్ సొసైటీ ఈజ్ అ స్పిరిచువల్ సొసైటీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ అవర్ సెక్యులరిస్ట్స్ ఇట్ ఈజ్ ఎ స్పిరిచువల్ సొసైటీ పపం వీళ్ళు చాలా ప్రయత్నం చేశారు దీని స్పిరిచువాలిటీని ఎలాగైనా సరే ఎందుకంటే స్పిరిచువల్ అయితే మనకి ప్రోగ్రెస్ ఆగిపోతుంది ప్రపంచంలో వాళ్ళందరి దగ్గర మనం సెక్యులర్ అనే పేరు తెచ్చుకోవడానికి ఈ ట్యాంక్ మనకి అనుకూలంగా ఉండదు కాబట్టి వీఆర్ నాట్ స్పిరిచువల్ వీఆర్ నాట్ వీఆర్ సెక్యులర్ అని వీళ్ళు గత యాభై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల నుంచి ఆ అసత్యాన్ని నూరి పోసుకున్నా ఇంకా స్పిరిచువల్గానే మిగిలిపోయింది ఇన్స్పైర్డ్ ఆఫ్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ ఇట్ ఈజ్ స్పిరిచువల్ కాబట్టి ఇక్కడ దృష్టి ఎంతసేపు కూడా జగత్ కారణం కెమ్ దాని మీద ఎంత మీమాంసం అండి అమెరికన్స్ జగత్తు మీద ఎంత మీమాంస చేస్తారో దానికి డబుల్ మీమాంస జగత్ కారణం మీద చేస్తారు బ్రహ్మసూత్ర భాషల్లోనూ అక్కడ ఎంత ఓపిక మ్యాక్సిమం అనలైజ్డ్ టాపిక్ ఇంత థరోలి ఎనలైజ్డ్ టాపిక్ ఇంకొకటి లేదు జగత్ కారణం జగత్ కారణం అలాగే మననం చేసి చేస్తే ఆ మనస్సు అలా పరమేశ్వరుని అలా నిలిచి ఉంటుంది బికా సో మచ్ ఎనాలిసిస్ ఎలాపరేట జన్మార్ద్యస్య యత అని ఇంత ప్రసర సూత్రం జన్మాద్యస్య యత యత ఏ బ్రహ్మ నుండి అస్యా ఈ జగత్తు యొక్క జన్మ అది జన్మ పుట్టుక స్థితి లయము ఏ బ్రహ్మ నుండి కలుగుతున్నాయో అది బ్రహ్మ జన్మార్జస్య యత ఈ సూత్రం మీద శంకరులు ఇగో ఇలాంటి పేజీలు ఓ పది పేజీలు రాశారు దాని మీద రెండు వందల యాభై మంది నోన్ కామెంటేటర్స్ ఇన్ సాన్స్క్రిట్ ఒక్కొక్కడు వంద పేజీలు రాశాయి ఇంత రాస్తే ఇప్పుడు పాఠం చెప్పేప్పుడు ఇంకా కొత్త కొత్త విషయాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే వస్తువు అనంతం ది హ్యాస్ ఇన్ఫినిట్ ఎక్స్ప్రెషన్స్ ది వస్తువు హ్యాజ్ ఇన్ఫినిట్ ఎక్స్ప్రెషన్స్ ఆత్మ గురించి మీరు మీమాంస చేశారనుకోండి ఎంతమంది మహాత్ముల మీమాంస చేసిన ఇంకా ఫ్రెష్గా మీమాంస చేయొచ్చు ఆత్మ గురించి పది సంవత్సరాల ఆత్మ గురించి మీమాంస చేస్తే మళ్ళీ పదకొండో సంవత్సరం మళ్ళీ ఫ్రెష్ మీమాంస చేయొచ్చు ఎందుకంటే వస్తువు అనంతం ఇట్స్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఇన్ఫినిట్ ఇట్ ఈస్ ఎవర్ ఫ్రెష్ ఎవర్ గ్రీన్ అలా కాబట్టి వెరీ థరలీ అనలైజ్డ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఏదైనా ప్రపంచంలో ఉంటే దిస్ ఈస్ దాట్ సో జగత్తు యొక్క కారణం ఏమి అంటే కారణము అనేప్పటికీ కారణం ద్విధం ఇది వేదాంతుల కారణం తార్కికుల కారణం ఇంకోటి ఉంది అంత అసందర్భమైన కారణమీమాంస అదే కానీ మరొకటి కాదు దట్ ఈజ్ యూస్లెస్ దట్ ఈజ్ ఓన్లీ వన్ మీనింగ్ఫుల్ కారణమీమాంస ఎందుకంటే కారణం ఏమిటో చెప్తే మనకు అర్థమైట్లా ఉండాలి సమవాయ కారణం అసమవాయ అంటే అది ఎవరికీ అర్థం కాదు వాడికే అర్థం అవుతుంది అర్థమైనట్టు అనిపిస్తుంది వాడు బల్లి బట్టి వేసి ఉంటాడు కనుక అదర్వైజ్ ఎవరికీ అది అర్థమయ్యేది కాదు సో కారణమీమాంస అంటే కారణం వివిధం కారణం రెండు రకాలు ఎందుకంటే భూత యోనిం గురించి మాట్లాడుకున్నాం యోని ఇస్ కారణం సో ఏమిటి రెండు కారణములు అంటే నిమిత్త కారణము ఉపాదాన కారణము సో నిమిత్త కారణము అంటే ఒక చేతన పురుషుడు యొక్క సంకల్పము వాణి బుద్ధిశక్తి ఈ కార్యమునందు ఇమిడి ఉన్నది ఘట ఉందనుకోండి చక్కటి షేప్లో వచ్చింది చాలా అందమైన షేపు ఆ షేపు ఎంత బాగుందంటే ఎవడో మంచి తెలివిగా ఆర్టిస్ట్ ఎవడో దీన్ని చేస్తుంటాడు ఒకసారి నా దగ్గర మీకు చెప్పానో లేదో ఓ స్టూడెంట్ ఈ అమెరికన్ స్టూడెంట్లు ఉంటారు కదండి వాళ్ళు ఈ ఘటం పాఠమే చెప్తూ ఉంటే వాడు ఏం చేశాడంటే ఒక ఘటానికి కావాల్సిన సామాగ్రి పట్టుకొచ్చాడు ఒక చక్రము చక్రాన్ని తిప్పడానికే ఓ చిల్లు కర్ర అవే ఉంది మట్టి పట్టుకొచ్చి దాన్ని ఇలా గిరగిరా దానికి ఒక మౌంట్ చేసి గిరిగిరా తిప్పి కొంత క్లే పట్టుకొచ్చి క్లే ఉంటుంది హీ మేడ్ ఏ పార్ట్ హీజ్ అన్ ఆర్టిస్ట్ నేను ఘటం పాఠం వస్తానో చెప్తూ ఉంటాను కదా స్వామీజీ మీకు అన్నీ రెడీగా పెట్టాను మీరు వచ్చి ఘటం తయారు చేయండి నేనన్నాను కాబట్టి ఈ ఘటం అది కాదు కాదు మీరు వచ్చి తయారు చేయండి క్లాస్ అయిపోయిన తర్వాత ఛాయ్కి వెళ్ళే ముందు మీరు ఘటం చేసేసి చేయి కట్టుకుని వెళ్ళి ఛాయ్ తయారు గ్యాప్లో సరే వెళ్ళాను మట్టిచ్చాడు ముందు ఒక ఘటన చేసి చూపించాడు మీరు ఇలా చేయండి నాకు ఘటన నాకు మట్టిచ్చాడు నేను ఘటన చేశాను ఆ ఘటన ఎలా వచ్చిందంటే దానికి ఇలా ఒకవైపు వంకర టెంకర్గా చాలా అధ్వానంగా నేను ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ బట్ ఐ కుడ్ నాట్ హ్యాండిల్ ఇట్ ప్రాపర్లీ చాలా వంకర టెంకరగా వచ్చింది ఏమీ బాగా రాలేదు సరే నా వల్ల ఇంతకంటే నా వల్ల కాదని నేను అదే అతను మొహమాటానికి వెళ్ళాను వచ్చి చేయగడుకుని నేను కాఫీ తాగేసి వెళ్ళిన మొన్న నేను క్లాస్కి వచ్చేపటికి ఈ టేబుల్ మీద ఆ పార్ట్ ఉంది దాన్ని రెడీ అతను డ్రై చేసేది దాన్ని హీ డిడ్ నాట్ ఎలవ్ ఇట్ టు బి డిస్టర్బ్డ్ అందు దాని మీద ఒక ట్యాగ్ ఒకటి పెట్టాడు పాట్ మేడ్ బై స్వామీ టీవీ సో ఈవెన్ స్పాయిల్డ్ స్పాట్ హ్యాజ్ ఎ పర్సన్ బిహైండ్ దిట్ ఎన్ ఇంటెలిజెంట్ పర్సన్ అన్ ఇంటెలిజెంట్ పర్సనో ఇంటెలిజెంట్ పర్సనో అదే గ్రడేషన్ లో తేడా తప్పిస్తే బట్ అదర్వైజ్ చేతన పురుషుడు లేందే ఉంటుంది దట్ ఈజ్ ఐడియా దేర్ మస్ట్ బి ఒక నిమిత్త కారణం ఎట్రాండమ్గా ఉన్నవాటికి నిమిత్త కారణం అక్కర్లేదు అని ఒక అభిప్రాయం ఇప్పుడు చెట్టు మించి ఆకు కింద పడింది అనుకోండి ఎక్కడో అక్కడ పడుతుంది గాలి ఎటు ఇస్తే అటు పడుతుంది ర్యాండమ్ దానికి మళ్ళీ ఇంక నిమిత్త కారణం ఆకు ఎవడో తీసుకుని పట్టుకుని ఎక్కడో పెట్టాడు అలాంటి కారణం మీమాంస అక్కర్లేదు సో కానీ ఆర్గనైజ్డ్గా ఉంది అంటే దేర్ మస్ట్ బి ఏ నిమిత్త కారణం ఆర్డర్ మీకు కనపడుతుంది స్ట్రక్చర్ ఈ పదాలు మామూలుగా తరచుగా కనపడతాయి స్ట్రక్చర్ ఆర్డర్ సో ఒక రచన ఒక వ్యవస్థ ఒక గ్రడేషన్ ఒక సీక్వెన్స్ ఇవన్నీ మీకు సైన్స్ అంటే జగత్తులో ఉన్నటువంటి స్ట్రక్చర్ని ఆర్డర్ని స్టడీ చేయటం పేరే సైన్స్ అంటారు ఇంకా అంతకంటే వేరే సైన్స్ అంటారు సో ఆ స్ట్రక్చర్ మనకు కనపడుతోంది ఇట్ ఈజ్ ఎన్ ఇంటెలిజెంట్లీ పుట్టు గదర్ యూనివర్స్ అని అంటారు తెలుగు థియేటర్లలో దాన్ని తయారు చేసినట్టుగా ఉంది కానీ ఒక ప్రసాదంలాగా ఆర్గనైజ్డ్గా ఏదో పిచ్చివాడి చేతిరాయిలాగా దానంతట అదే నాలుగు చోట కలిసే ఏదో ఏదో పుట్టింది ఏదో పుట్టింది పోయింది ఏదో పోయింది అన్నట్టుగా లేదు కాబట్టి నిమిత్త కారణం ఉండాలి దాని నిమిత్త కారణం ఉంటాం ఎన్ ఎఫిషియంట్ పర్సన్ అంటే ఎన్ ఎఫిషియంట్ కాజ్ అంటే చేతన పురుషుడు నేను ఘటాన్ని సృష్టిస్తాను అని సంకల్పించి తన తెలుగుతేటలతోటి ఘట ఎలా సృష్టింపబడిందో అలాగా రెండవది మెటీరియల్ కాజ్ ఉపాదానం రెండు ఈ ఘటము అనేదానికి ఈ రెండు కనపడతాయి అంచేతన సంస్కృతంలో శ్లోకం ఒకటి ఉంది ఘటానాన్ని నిర్మాతు త్రిభువన విధాతు కలహ త్రిభువన విధాతు అంటే ముల్లోకములను తయారు చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు జగత్కర్త వీడు మన కుమ్మరి వాడు ఈయనకే ఆయనకి మాటా మాటా వచ్చింది ఏమిటి కలహ ఏమిటంటే నీ గొప్పే ఉందాయా నేను చేసినట్టుగానే నువ్వు చేస్తున్నావు అని ఈయన అంటాడు అంటే నేను చేస్తున్నట్టుగా నువ్వు చేస్తున్నావు అది పొరపాటు నువ్వు నీకు వేరే నిమిత్తకారణ నేను తయారు చేసి ఇచ్చిన నిమిత్తకారణ ఉంటే కానీ నువ్వు కొండ చేయలేవు లేదా నేను వేరే అదే వివాదాలు ఏం లేకుండా నేను జగత్తును చేశాను కాబట్టి నువ్వు మాట్లాడొద్దని ఆయన అని ఇలా ఎవడో ఒక కథ శ్లోకం So even in, the, in, our, in our experience, there are two causes, nimitta kāraṇamu, upādāna kāraṇamu. Now, I amulga samānyu ilu illa kruṣṭha. Kani thinkers, uruke paipayana superficial ka kanupadī dānto te sandhrukti padalu thinkers. They start looking at it more deeply. So dānto vaka varasala kruṣinak lai te nirupādāna vādulu hona. అంటే జగత్తుకి ఉపాదానము లేదు నిమిత్తము లేదు ఏ కారణము లేదు ఎందుకంటే కారణము కార్యానికి పూర్వములందు ఉంటుంది కార్యపూర్వవర్తి కారణం సీక్వెన్షియల్గా కార్యం వెనక్కాలు ఉంటుంది కారణం ఉంటుంటుంది బంగారం నెక్లెస్ ముందు బంగారం తర్వాత నెక్లెస్ సో ఆ విధంగా ఈ జగత్తుకి ముందు ఏమీ లేదు శూన్యం శూన్యం నుంచి జగత్తు పుట్టింది అంటే అర్థం జగత్తుకి ముందు ఏమీ లేదు ఏమీ లేదు అన్నా శూన్యం ఉంది అన్నా ఒకటే ఏమీ లేదు అన్నానికి మరో పేరు శూన్యం ఉన్నది శూన్యం ఉండడం ఏమిటండి ఏమీ లేదు ఇస్ ది బెటర్ వాళ్ళు బట్ స్టిల్ దెసే జగత్తు శూన్యము నుంచి పుట్టినది వాళ్ళని బౌద్ధులలో ఒక తెగ బౌద్ధులందరూ కూడా బుద్ధుడు కాదు బౌద్ధులు సో బౌద్ధులు ఏమన్నారంటే ఒక తెగ జగత్తు శూన్యం నుంచి పట్టింది కాబట్టి దేవుని లేదు దెయ్యం లేదు ఏం లేదు